సంకీర్తన పజ్జెనిమిది కల్లమాడ దొడ్డముద్ర కటకటా చెల్లుబడి కళ్ళలు చెప్పేరు లోకులు ఇప్పుడేలే బ్రహ్మదేవుడిట్టే ఉండంగా మీదటి ఒప్పగు బ్రహ్మపట్టము ఒకరికి వెత్తపెట్టి అప్పటి మూడుమూర్తులయందులో నీతని సరి చెప్పబొయ్యే రీమాట చెల్లునా లోకులకు కైలాసము రుద్రుడుగల బ్రహ్మాండ కోట్లు పోలించి విష్ణుడు కడుపున నించుకుండగాను తాలిమూడుమూర్తులలో సరితడంటాను కూళలై ఆడేరుగాక కూ కనుడి తని పాదము కడిగే బ్రహ్మదేవుడు మునుముట్టి శిరసునమోచివుడు కొనరమూడుమూర్తులందొకడు శ్రీవెంకటేశుడనుమాట ఇది తగవవునా లోకులకు